కేంద్రం ఇప్పుడు వినండి సజీవ స్వరాలు ధారావాహికలో కొండవీటి వెంకటకవి గారితో గతంలో రికార్డు చేసిన కార్యక్రమం పునః ప్రసారం పండితుడుగా పత్రికా రచయితగా సినిమా రచయితగా వారి పేరు తెలియని వారు ఆంధ్రదేశంలో లేరంటే అత్యుక్తి కాదు ఈనాటి ఈ కార్యక్రమంలో వారి సాహితీ జీవితాన్ని గురించి వారు వివిధ రంగాల్లో చేసినటువంటి కృషిని గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటావి గారు నమస్కారం మీరు ఎక్కడ జన్మించారు ఎక్కడ విద్యాభ్యాసం చేశారు మీ గురువులు ఎవరు మీకు ఈ సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడడానికి ఎటువంటి పరిస్థితులు కారణమయ్యాయి చెప్తారు అవునండి మరే చోళ ప్రభువులు పరిపాలన చేసినప్పుడు శివాలయాన్ని ఒకటి అదే విప్పర్ల శాసనము అటువంటి ప్రసిద్ధైన గ్రామంలో విప్పర్ల అనే పల్లెటూళ్ళు నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళలో ఉన్నాయి తర్వాత నా తండ్రి గారు ఆనాటికే కవితాభ్యాసం చేసి కవితా ప్రసంగాలు చేస్తుండేవారు అందువల్ల ఆయన దగ్గర ప్రాథమిక విద్యని చదువుకున్నాను అదే గ్రామంలో అంటే విప్పర్లలో గద్మాల సంస్థాన పండితుడు సరికొండ నమ్మాలరాజు గారిని ఒక బొట్టుమూర్తి గారు ఉండేవారు వారి దగ్గర పంచకావ్యాలు చదివాను పంచకావ్యాలు చదివిన మీదట ఆ తర్వాత తెనాలి సూతాశ్రమానికి వచ్చి కవిరాజు గారి దగ్గర అంటే త్రిపుణిని రామస్వామి గారి దగ్గర ఓ సంవత్సరం పాటు ఉన్నాను ఆ తర్వాత ఏటుపూడి వెంకటరసయ్య గారి దగ్గర శ్రీహర్ష నైషధాన్ని సంస్కృతంలో చదివా ఆ తర్వాత వారు చిత్తూడూరు వరదాచారుల గారి దగ్గర తీసుకెళ్లారు శ్రీమద్ తిరుమల గుదిమళ్ల వరదాచార్యుల వారు వారి పూర్తి పేరు ఆయన ఆనాడు సంస్కారాభిలాషిగా ఉండి అన్ని వర్గాల వాళ్ళకు కూడా సంస్కృతం వేదాభ్యాసం చేయాలి అని దీక్షతో వహించినటువంటి ఆచార్య సరియైన ఆచార్య గురుదేవుడు ఆయన దగ్గర నేను చేరాను ఆయన ఇంటనే భోజన వస్తువులు పెట్టి ఆయన తన బిడ్డలాగా చూచుకొని నన్ను పది సంవత్సరాల వారింట్లో ఉంచి పోషించారు ఆయన దగ్గర భాషా ప్రవీణ చదువు వెళ్ళిన వాణ్ణి వ్యాకరణ విద్యా ప్రవీణలో చదవాలి అని చెప్పని కరీ రామానుజాచార్యుల దగ్గర ఆయన ప్రత్యేకంగా చదివించాడు వరదాచార్య గారు కరీ రామానుజం నుండి కౌముదీ పాఠబోధకం అని ఆయన్ని గురు ప్రార్థన చేస్తూ ప్రారంభించేవాణ్ణి సిద్ధాంతకౌముదిని తత్వబోధిని బాలమనోరముని పతంజలి భాష్యాన్ని ఈ కూడా ఆయన దగ్గర చదువుకున్నాను ఆ తర్వాత అక్కడ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత వెంకటరమణ శాస్త్రి గారి దగ్గర తెలుగు వ్యాకరణాలు చదువుతున్నాను దువ్వూరి వెంకటరమ గారు ఆయన కుంభావ సరస్వతి అని బిరుదు గొప్ప వ్యాకరణ గొప్ప వ్యాకరణ వేత్త ఆయన రమణీయమని చెప్పి ఆయన చేశారు ఆయన ఆయన చదివిన ఒక రోజున ఇంకా జీవించున్నాడు నా గురువు అందువల్ల గురుగురు ఉన్నాడు ఆయన వజ్యల చలసీతారామ స్వామి శాస్త్రి ఆంధ్ర వ్యాకరణ సంహిత సర్వస్వం రచించిన మహాపురుషుడు మహా వ్యాకరణవేత్త ఆయన దగ్గర కూడా పాఠ ప్రవచనం చేస్త్రి గారి ఆదేశించడం వల్ల విజయనగరం వెళ్ళి ఆయన దగ్గరకున్నాడు ఉన్నాను వరదాచారు సలహా మీద శాస్త్రీ గారి దగ్గర శాస్త్రి గారి సలహా వల్ల తాతగారి దగ్గర వజ్రలాయన తాతగారు ఉన్నాను గండర గండడును కవి సమర్చితుడు ఆంధ్రవాంగ్మయోద్దుడు శాస్త్రవాత పరిధావన శాద్ధిక తత్వ సర్వభూముండు కళాప్రపూర్ణుడు సముజ్వల భావుడు జాతి భేద శూన్యుండ వజ్జలాంగ్మయుడు హూ నిలబెట్టి భవజిషమ్ము అని నన్ను గురించి నేను సంతోషించి చెప్పుకున్నటువంటి ఒక మాలిక అందువల్ల ఆయన దగ్గర చదివిన తర్వాత ఆ తర్వాత ఈ అవధానాలు అభ్యాసం చేస్తూ రోజుల్లో ఒక అవధానాలు వెంకటశాస్త్రి గారు ఉన్నారు తిరుపతి వెంకటకవుల్లో వెంకటశాస్త్రి గారు ఆయన దగ్గర కొన్నాళ్ళు ఉంటే బాగుంటుందని ఉద్దేశించేత ఆయన దగ్గరికి వెళ్ళి పటుతర భావ సంపదన భంగుర భంగి మగర్పదాలు వెంకటకవి నామధేయుడను చెల్లబిళ్ళ వెంకటకవి శిష్యుడను అని ఆయన ఆయన దగ్గర శిష్యత్వాన్ని ఆమోదింపజేసుమని కొన్నాళ్ల పాటు ఇది నా గురు ఏదైనా మొట్టమొదటి నుంచి చివరిదాకా నా జీవితానికి వెలుగురేఖలు దిద్దిన వారు పోషించిన వారు కులపతగిన వారు మరి నాకు ఈ స్థాయిలో నన్ను తీసుకురాగలిగిన వారు శ్రీమద్ తిరుమల గురు గురిమల వరదాచారుల వారు వారి పాదములకు ప్రతిరోజు నమస్కరిస్తుంటాను వారు నన్ను గురుదేవాన్ని సంబోధన చేశారు గురుదేవుడని సంబోధనే కాదండి కొన్ని శ్లోకాలు కూడా రాశారు నన్ను గురించి ఏదో రాస్తూ గురుదేవుడు నన్ను గురుదేవుడుగా నాకు అర్థం కాలే గురుదేవుడు అనడానికి ఏమిటి కారణం గురువే దేవుడిగా కలవాడు గురుదేవుడిని బహూరి సమాసం అయ్యి అన్నాడు ఆయన గురుదేవుడు నేను గురువులని కాదక్కడ గురువే దేవుడుగా కలవాడు దేవుడు కాదన్నావు కాబట్టి నన్నే దైవంగా నువ్వు ఆరాధిస్తున్నావు నా చిత్తరువునే నా పుట్టువనే నువ్వు ప్రార్థిస్తున్నావు కనుక గురువే దేవుడు కలవాడని చెప్పని బహూరి సమాసం వెంకటగవి అని చెప్పని ఆయన చెప్పారు ఆయన అంతే కదండి ఆయన నాకు గండపిండి అని మరి ఖాళీ గండ పిండేర వీయడం సహజంగా కవులకు చేస్తుంటారు సత్కారంగా అది ఒక పురపాలక సంఘం వాళ్ళు పొన్నూరు పురపాలక సంఘం వాళ్ళు చేస్తున్న సన్మానం మహత్తరమైన సన్మానం అది ఆ సన్మానం గంట ఉన్నది గండ పిండేరానికి గంట ఉండడం అంటే జయించిన వాళ్ళ గంట గంట ఉంటుంది మామూలు గండ పిండేర పొరవాలేదు దీనివల్ల కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి ఆ రోజున పండితులు కొంతమంది ఆక్షేపించారు దానికి ఆయన మా వెంకయ్య వెంకటగ పూర్వనామధే వెంకయ్య మా వెంకయ్య వ్యాకరణములో పండితుడు వ్యాకరణములో అతను జీవించేవాడు ఎవడుంటే రండి ఈ గండబిండియరం మీద గంట నేను ఇప్పుడు ఎల్ బులియే కాదు దొరికేది గంట ఈ గంధ గండేరం కాలికి వరదాచారులు దొరుకుతున్నాడు శిష్యుడికి నేను ఇస్తున్నానని చెప్పని ఆయన మహాసభలో నివాదంగా గర్జించినప్పటికీ పండితులు ఎవరంటే వాళ్ళంతా ఆమోదించారు వారంతా అనుగ్రహించారు నా మీద ఆమోదించారు ఆ గండబిడ్డ ఇటువంటి సమయాల్లో కూడా ఆయన నాకు మరి ఈ విద్యాభిక్ష పెట్టడమే కాక మరి ఆహారాధిగం ఇవ్వడమే కాక మరి ఈ జ్ఞానోదయాన్ని ఈ దశకు తీసుకోవడానికి కారకులు వరదాచారులు గారని చెప్పని ఆయనకు మున్ముందుగా నమస్కారం చేసి నేను ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమం చేసినా ఆయన పేరు లేకుండా నేను ఏది చేసుకోవడం లేదని చెప్పని మాత్రం మనవి ఇస్తున్నాను ఆ రోజుల్లో అటువంటి గురు పరంపర ఉండేవారు తర్వాత ఈ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మీరు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు ఉపాధ్యాయులు చేపట్టడానికి కారణం ఏంటంటే అవధానాలు చేస్తూ తీరుతుండేవాడి అండి అష్టావధానాలు చేస్తుండేవాడిని ఎక్కువగా అదే వృత్తిగా ఉండేది పంతొమ్మిది జనవరి ఇరవై ఆరో నేను పుట్టే నా జననం పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు అక్కడికి పంతొమ్మిది ముప్పై రెండో సంవత్సరం వచ్చేవారు కర్షగా ఆయన ఒక శతకం రాశానండి రైతుల గురించి స్వాముల గురించి శతకాలు ఉన్నాయి కానీ ఆస్వామి గురించి శతకం లేదు ఆ సమంతాత స్వామి ఆసామి అందరికీ అన్నం పెట్టేవాడు స్వామికి కూడా అన్నం పెట్టే ఆసామికి శతకం లేకపోవడం ఎట్లా పోని శతకం కర్షగా శతకం రాశారు ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా ఆ రోజుల్లో దృశ్య ప్రభుత్వం ఉండడం వల్ల దాన్ని నిషేధించారు రామాప్రెస్ గుంటూరు రామాప్రెస్ ఉద్యాన్ని తీసు వెళ్లి కాల్చి పారేశారు చితకాన్ని కొన్ని ప్రజలు ఉన్నాయి తర్వాత మన ప్రభుత్వం వచ్చినా ఖర్చు కూడా వాటిని ఆ రోజుల్లో వ్యవధానాలు చేస్తున్నప్పుడు మాకు మేనమావ గారు ఆయన ఏటుకూరు గారు కవి బ్రహ్మ ఏటుకూరు గారు ఈ అవధానాల వల్ల కవిత్వంలో పటుత్వం పోతుంది ఏదో చదువుకున్నావు ఏదైనా కావ్యం రాయాలి అందులో ఉపాధ్యాయ వృత్తిలో ఉండవలసిందని చెప్పి ఆయన ఉపాధ్యాయ వృత్తి ప్రోత్సహించాడు దానికి జిల్లా పరిషత్తులో మొట్టమొదట ఉద్యోగం మరి మాచర్ల హైస్కూల్లో నాకు అక్కడ ఉద్యోగం దొరికింది యాభై ఒకటి వరకు అంటే నలభై ఐదు నుంచి యాభై ఒకటి వరకు మాచర్ల ఉండి యాభై రెండు నుండి మరి పొన్నూరు ఓరియంటల్ కాలేజీలో మరి వేద పండితుడిగా భాషా పండితుడిగా ముందు వేద పండితుడిగా ఉన్నాను ఋగ్వేద పండితుడిగా ఉన్నాను ఆ తర్వాత మరి భాషా పండితుడిగా ఉండి వ్యాకరణాలు సాహిత్యానికి పాఠాలు చెబుతూ నలభై సంవత్సరాలు గడిపాయన్నమాట ఇది నా ఉపాధ్యాయ వృత్తి మరి మీరు ఇప్పటి వరకు రాసినటువంటి పుస్తకాలు ఎన్ని తర్వాత ఈ పుస్తకాలలో మీకు ఎక్కువగా నచ్చినటువంటి పుస్తకాలు ఏవి ఇప్పుడు ఒకటండి రాసిన ఒక మీ యొక్క ఇతర కృషి ఒక మీ పుస్తకాలు ఒక ఎత్తు అవునండి అందువల్ల ఇప్పుడు మనం మొట్టమూడా మొట్టం కూడా కరెక్షగానే మొట్టమొదటి శతకం రాశాను దానిలో కూడా నుండి అందరి తిరుగుబాటు తత్వం కదా కవుల కళాలు డబ్బు గల గాడిదకి బలి అని మొదలుపెట్టి కేక మొదలుపెట్టాను అప్పటికి ఆ తర్వాత మాచర్లు వెళ్ళిన మాచర్ల చన్నకేశ శుతం ఉంట్రా అది ఏకప్రాసం ఒక ప్రాసం అత్త మాచర్ల పురాంతరాలయ నివాస పాహిమాం పాహిమాం అనే అది కష్ట ఒకరు కష్టతరమైన రెండు సర్కస్ లాంటిది ఆత్రాశాను ఆగా దివ్య స్మృతులు అని చెప్పి నము రాశానండి అంటే ఏంటి చనిపోయిన వారిని గురించి అంటే వేమన బ్రహ్మం గారు గురిజాడప్పారావు కన్న గంధుగూరి వీరేశ్వ ఇటువంటి మహాముగులైన సంఘ సంస్కర్తల గురించి గురించి రాశాను అది దివ్య స్మృతులు అనేది దానిలో గేయం రాశానంటే గేయాలు కూడా ఏ దేనికి సంబంధించిన గేయాలు కూడా ఇప్పుడు మనకు గురిజాడ అప్పారావు గారు ఉన్నాడు తెలుగు సూర్యము తెలుగు దీది వెలిగి జిమ్మడి కొరమీసపు మిలికలో గనుపట్టు పూర్ణత కలము పుంచను బట్టి త్రిప్పెడి కలలవాడికి అందరాదని చెప్పరా అది గొప్పకు గొప్పరా మూడు కోట్ల మహాంధ్ర జాతికి నాడులుడుక పాటవాడిన వాడు మా గురియాడవాడని పాడరా బ్రహ్మాండ ఆండము లూడి ఒకలుకలై గతుల్చట ఆడరా కష్టము గురుగా హరీని వహ ముంబలి ధవలము తలపాగ ముడుతలు చవులు నివులు మహాంధ్ర భాషా కవనధారల కప్పినేమో చూడరా భావము వాడరా అని ధ్యేయాలు కూడా గ్రాంధి భాషతో రాస్తే ఎట్లా చెప్పనే ఉద్దేశం కొరకు ఒక ప్రక్రియ చేసి ఆయన చెప్పిన ముఖ్యాల సారాల వాణిలో రాశాను అట్లాగే ప్రతి వ్యక్తిని గురించి రాసినప్పుడు వారి వారికి అనుకూలమైన చందసులు కూడా తీసుకొని రాశాను అది దివ్య స్మృతులు ఆ తర్వాత చేసింది కృష్ణదేవరాయల ఆముక్త మాలజ్య మీద ప్రత్యేకంగా వర్క్ చేశారండి అది చాలా మంచి వర్క్ అది సామాన్యం ఎందుకంటే అలా నాడు విశిష్టత విశిష్టాద్వైత సాహిత్య వీధుల బ్రహ్మోత్సవం ఒప్పజేసిన మహాత్వం కృష్ణరాయాపు కొలమానం మురణించు మా కోర్కుల్ దివ్య పున్నాగ మంసల గండస్థల రాగ భాగ్ మధు నిరంసా బంబరన్యాయముల్ అంత అది ఐరావతపు గండస్థల మందలి మధుధారల జోరీగా తాగడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో నా ప్రయత్నం కూడా అంతేనని చెప్పని ప్రారంభం చేసి ఆ కావ్యారంభం చేశారండి అది భాషా పరివిన వాళ్లకు భయంలో వాళ్లకు ఒక రెండు మూడు సంవత్సరాలు అది పాఠశ్రంథంగా ఏర్పాటు చేశారు ఆ ధనాలు ముఖ్యంగా అయితే నెహ్రూ ఇది చాలా చిత్రమైన కథ ఈ నెహ్రూ చరిత్ర రాసిన తర్వాత నా భావాలకు అనుకు కూడా అందువల్ల పోతన కూడా అన్నాడండి మనదన్న అన్మయ దిక్కనాది కవులు ఈ ఉరివిని రచించే రోజుల్లో నా అదృష్టం వల్ల భాగవతాన్ని మానుకున్నారు కానీ భాగవతం వారు అనువాదం చేస్తే నేను ఇంకేది చేయగలవాడిని కాదు తన వారి యొక్క పోతమ బుద్ధికి భాగవతం నచ్చినట్లుగా మిగతా గ్రంథాల వచ్చావు ప్రతి కవి కూడా తన ఇతివృత్తాన్ని తీసుకున్నట్టు అనుకూలమైన ఇతివృత్తాన్ని తీసుకుంటాడు అలాగే నా దృష్టికి కూడా నేను ఈ కులమతాల మీద వచ్చినటువంటి స్థితికి ఈయన ముఖ్యంగా తీసుకోవడం నెహ్రూని తీసుకుందామని చెప్పి తీసుకున్నానండి ఆయన అంటే నిడుబ్రోలు కావడంలో కొంత సమస్య ఆయన ఏవిడు ఎలా ఉంటుంది ఏమిడని ఉద్దేశపడితే గోపాల్ రెడ్డి గారు దానికి అనుకూల పెద్దవాడు గారు ఆయనతో సహా మంత్రిగా ఉన్న రోజుల్లో వెంకటకవి కట్టేవాడు అతను యోగ్యుడు రాయేసిన దాయ దగ్గర వాడని ఆయన సలహా ప్రకారం ఆయన ద్విభాషి అంటే దుబాషి అని దానికి ఆ దుభాషీగా గోపాల్ రెడ్డి గారు నెహ్రూతో పరిచయం కలిగించి ఆయనతో పుస్తకం చేశారు అది ముఖ్యంగా రెండు భాగాలు చేశాను మూడో భాగం కొంతవరకు చేసి ఉన్నది అది చివరి తొమ్మిది భాగంగా ఉన్నది ఆ తర్వాత మేలుకులు పని రాశారండి ఈ కుల మీద ఉన్నటువంటి స్థితిని గురించి ఆ తర్వాత కొన్ని ఉపనిషత్తులకు అనువారం చేశాను అది ఇంకా ముద్రితం కాలేదు ఇది సాహిత్యంలో అయితే దీనిలో నెహ్రూ చరిత్రకు అరవై సాహిత్యానికి మరి పద్య సాహిత్యానికి ఒక ప్రత్యేకంగా పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక బహుమానం చేయాలి ప్రభుత్వం తరఫున బహుమానం చేయాలని చెప్పి ఎలాదివ్వాలని చెప్పి ఉద్దేశపడి ఇచ్చారు అది ఆయన మరి అష్టభాషా విశారదుడు అవ్వడం వల్ల ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన విద్యావంతులు కావడం వల్ల ఆ సన్మానం కూడా మరి ఆత్మీయం ఆ సన్మానం అది మామూలుగా ఆయన మరి స్వయంగా ఆయన ఇంటికి వచ్చి పొన్నూరు వచ్చి ఈ పొన్నూరు కాలేజీ పొన్నూరు కాలేజీ ఓరియంటల్ కాలేజీకి వచ్చి కాలేజీ దగ్గర ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడక ఇంటికే వచ్చి ఆయన మా ఆతిథ్యాన్ని తీసుకొని ఆ అవార్డు ఇచ్చే దాన్ని కూడా ఇంటి ఇచ్చారు అది ఆయన సరస్వతకి అది మూడలైన అను తప్పగా అప్పుడే అన్నాను పాముల భర్తి వారు అని చెప్పి ఆయన్ని శ్లాఘించడం జరిగింది ఆయన ఎంతో సంతోషించారు అది అందువల్ల కావ్యాల్లో చాలా ముఖ్యమైంది పైగా నెహ్రూ గారు మోతిలాల్ నెహ్రూ చనిపోయిన ఘట్టాన్ని అన్నసేనం అయ్యం గారి చేత ఇంగ్లీష్ లో అనువాదం చేయించుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు అది దానివల్ల ఆయన చాలా సంతృప్తి పడి వెంకటకవి నా కవి అని చెప్పాడు అదే నేను నెహ్రూ కూడా భారత జాతి రత్నముకు పండిత జహ్వరిలాలు నెహ్రునన్న నారసి హస్తినాపురమునందు సమున్నత పీఠరాజము ఊరి సత్కరించి తనగుంగుడు ఊర్చు గవింద్రుచంద్రుగా పేరుకునెన్ అది ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు శ్రీలంకేష్ గవర్నర్గా ఉన్నప్పుడు వెంకటగవి నా ఆస్థాన పండితుడు నా పండితుడు అని చెప్పని నెహ్రూ గారి అనౌన్స్ చేశారు అది చాలా ముఖ్యమైన ఘట్టం చాలా ప్రియమైన ఘట్టం నాకు అందువల్ల వ్రాసిన దానిలో పెద్ద నెహ్రూ చరిత్ర మిగతాయి సామాన్యమైన గ్రంథాలు మీకు ఎక్కువగా సంతృప్తి గ్రంథం కూడా అది ఎక్కువ సంతృప్తి గ్రంథం కూడా అది తర్వాత నుండి మరి ఇంత కృషి చేశారు పాఠించండి వివిధ ప్రక్రియల్లో మరి ఎక్కువగా ఇంకా గుర్తుకున్నటువంటి అనుమానాలు ఎక్కడెక్కడ జరిగాయి ఆంధ్ర యూనివర్సిటీలో కళాప్రపురణ అది ఇచ్చారు అది ఇవ్వడం నా అదృష్టం మరి వరదాచార్య గారికి నాకు నా గురువు గారికి నాకు ఒకే కాలంలో ఒకే సమయంలో ఇచ్చారు ఇద్దరి గురు శిష్యులిద్దరికి అది అది ఆయన మరపురాణ సంఘటన అది మనపురాణ సంఘటన ఏ కాలంలో నా గురువుకు లేని కళాప్రభున్న నా కిందన సంవత్సరం నాకు ఇస్తా ఉన్నప్పుడు నా గురువు కళాప్రభున్న లేకుండా నేను కళాప్రభుని తీసుకోవడం బాగుండదండి అది వరదాచార్య దగ్గర నేను ఆయన పాదర్ దగ్గర ఉండేవాడిని అందువల్ల ఆ చర్మ సన్నిధిలో కూడా నేను కళాప్రభున్న కొండవీటి వెంకటగవి అని అనుకుంటూ నా గురువు గారిని గురించి అంటే అప్పుడు ఎల్ బుల్లయ్య గారు సరే ఇద్దరికి ఇస్తామని చెప్పని వరదాచార్య గారు కూడా ఇచ్చారు ఆ తర్వాత నాకు ఇచ్చారు అది అది మరపురాన సంఘటన అది ఆయన ఆశీర్వచన ప్రభావం సంపాదించకుండా చెప్పాను నేను విశ్వస్తున్నాను సంప్రదాయ సాహిత్యంలో గొప్ప కృషి చేసి ఛందస్సు వేదాల మీద మంచి ధాటి ఉండి మీరు సినిమా రంగానికి వచ్చారు మరి ఈ సినిమా రంగానికి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి సంఘటనలు ఇదండి చాలా ముఖ్యమైన ఘట్టం ఉండేది ముఖ్యం వినవలసిన ఘట్టాలు ముఖ్యమే నేను కర్ణ సినిమా రాసినప్పుడు రాయకముందండి మోదుగురు జాన్సన్ ఆరుద్ర గారు వీళ్ళని పిలిచి ఆత్రేయ గారు వీళ్ళని పిలిచి రామారావు గారు కర్ణ నేంత దీదలుచుకున్నాను దీని కర్ణ సంబంధం ఎవరు వేస్తే బాగుంటుంది రచయితగా ఉంటే బాగుంటుందని చెప్పిన ఆలోచన చేశారండి చేశారట అప్పుడు జాన్సన్ ఆరుద్ర గారు ఇద్దరు కొండవీటి వెంకటక వీతే బాగుంటుందండి ఆ బడిలో ఉన్నవాడు అందులో కవిరాజు గారి శిష్యుడిగా ఉన్నవాడు ఆయన నీ దుక్కోణము రాయాలంటే ఆయన రాస్తారండి అని చెప్పినప్పుడు ఆ తర్వాత పుండ్రీకాక్షయ గారిని రామారావు గారు సోదరుడు త్రివిక్రరావు గారిని వాళ్ళిద్దరిని పొన్నూరు పంపించారు పంపించి తాతడు మరి తీసుకురావాల్సిందని చెప్పని ఆయన విజయవాడ వస్తూ విజయవాడకి తీసుకురమ్మనమని చెప్పని నిడుపుల్లో వీరు ఆగి నన్ను తీసుకువెళ్ళారు విజయవాడలో చేశారు కర్ణ సినిమా రచే తరగానే నాకు ఆ రోజుల్లో సగటు రేపల దగ్గర నుంచి సౌదీ రేపల దగ్గర నుంచి రాసేవాడిని వ్యాకరణ పండితులు అవ్వడం చేత అంత ఇష్టం కలిగేది కాదు కానీ కథ చెప్పమన్నారు కానీ ఆయన భావాలు ఆయన ఆలోచనలు చెప్పిన తర్వాత నేను అనుకున్న విషయం ప్రజల్లో ప్రచలితంగా చేయాలంటే మంచి అవకాశం నాకు దొరికింది ఈ సినిమా మూలకంగా నాకున్న భావాలను ప్రచారం చేసుకోవచ్చు అని చేత కర్ణ రాశాను అందువల్లనే నందమూరి గమనించి బహూకరణం ఒనర్చే అని ఈ నందమూరి సూర్యు ఉన్నాడే సూర్యంటే పండితుని అర్థం అనుకోండి ఆ నందమూరి సూరి మరి నన్ను దీనిలో ప్రేరేపణ చేసి కర్ణకు తీసుకెళ్ళడం ఆ తర్వాత ఆయన అన్నగా మరి గౌరవించడం ఆ విధంగా ఆయన బ్రహ్మంగారు మరి శ్రీమద్ విరాటపురము ఉత్తరరామచరిత్ర కూడా రాయించారు తర్వాత మిగతా తీసిన సినిమాలు కూడా పర్యవేక్షకులుగా నన్ను ఉంచి చేసి ఆదరించారు అది నేను సినిమా రంగంలో రావడానికి కారణం ఎంటి రామారావు గారు ఆశయ సిద్ధి లేని రచన ఏది ఇంతవరకు చేయలేదు కవిగారు మీ వయసు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాటిందనుకుంటారు మరి ఒక్కసారి మీరు మీ గత జీవితాన్నికనం చేసుకుంటే ముఖ్యంగా మీకు ఎప్పుడు గుర్తుకొచ్చేటువంటి సంఘటన తర్వాత భావితరాల వారికి కూడా మార్గదర్శకంగా నిలిచే సంఘటన ఇది ముఖ్యంగా అండి ఇది అద్భుతమైన ప్రశ్న ఇది నేను ఊహించిన ప్రశ్న అయినా కూడా చక్కగా వేసారు ఇక్కడ కమ్మకు రెడ్డికి మిగుల గౌరవ రీతిని బంధురీత్యద నిమ్మకి ఉరపగా అదిలిచి ఎంత వెంకట ఎప్పిరెడ్డి సత్యముగా ఉప్పుకుంటిని కానీ ఇది పంతొమ్మిది వందల ముందు జరిగింది కదండి యాభై ముందు వర్ణాంతర వివాహానికి అంగీకరించలే మా బంధువులు చాలా చిత్రహింసలు పెట్టారు మరొక చోట చేశారు సుకులంలోనే చేశారు ఈ బాధ ఎప్పుడు నా బిడ్డలు చెబుతుండేవాడిని ఇదిరా నా జీవితంలో జరిగిన యొక్క దుర్ఘటన చెప్పని దాన్ని మరి సరి చేయడానికి బిడ్డలు మరి కుమారులు కుమార్తె వర్ణాంతవహాలు చేసుకున్నారు నాకు సంతోషం వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు నా తల్లిదండ్రులు అంగీకరించగా నా బంధువులతో అంగీకరించకపోయిన కారణం చేత నా దీక్ష నా బిడ్డలు తీర్చారు కదా అని నాకు ముఖ్యంగా వాళ్ళు విద్యావంతులని ఇవాళ మంచి ఉన్నతోద్యోగాలు ఉన్నారని కాదు నా ఆలోచనని ఆశయాలని కూడా వాళ్ళు ఆచరించారని చెప్పని నాకు ఎంతో సంతోషం ఇది ఒక్కటి నాకు మదుపురాని ప్రతి నిమిషం కూడా నాకు నా బిడ్డలను చూచినప్పుడు ఇది వాళ్ళు సాల్వ్ చేయగలిగారని చెప్పని ఆనందిస్తుంటాను తర్వాత నుండి చివరగా ఒక ప్రశ్న రచయితగా కవిగా మీ భవిష్యత్తు ప్రణాళిక నేనండి ఇప్పుడు ఈ పద్యకావ్యాలు ప్రబంధాలు రాయడం అనేది కొన్ని రాస్యాలు అయిపోయింది ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్ని పూర్వలను మనం దూషించడం కాదు పూర్వలను మనం వ్యతిరేకించడం కాదు పూర్వులు మనకంటే ముందే చేశారు ఎంతో కాలం ముందు శంకరుడు మా ఆయన చండాలు వస్తు మనీషా మడు ఏక శ్లోకంగా ఒక మానవానికి వేదాంత బోర చెప్పి అతను అద్వేది కలిగించాడు ఇటువంటి రామానుజుడు కులమతాల చేశాడు ఈ విధంగా కులమత ఖండనాలు మొట్టమొదటి మన వాళ్ళు చేస్తున్నారు సర్వమత సామరస్యాన్ని చేకూరుస్తున్నారు ఉపనిషత్తులు కూడా ఇవి బోధిస్తున్నాయని చెప్పని ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులు ఇది అనువాదం చేసిన వాళ్ళు ఉన్నారు అది కాక మిగతా చిన్న చిన్న ఉపనిషత్తుల్ని ఇప్పటి ప్రజల ఉపయోగంగా ఇప్పటి పరిస్థితులకు ఉపయోగంగా ఎన్ని ఉపనిషత్తులు నేను చేయగలుగుదునా అని చెప్పనే దృష్టితో ఉన్నాను అందులో వజ్రుచుకో ఉపనిషత్తు కూడా చేశాను షుగరాస్యోపనిషత్తు కూడా చేశాను అనువాదం చేసించాను ఇవి నేను ఆస్థాన పండితుడుగా ఉన్న కందిమలయ్యపల్లె శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం వారు అత్యయిస్తా ఉన్నారు అత్యయిస్తారు కూడా అందువల్ల ఉపనిషత్తు బోధ ఉపనిషత్తు జ్ఞానకాండని జనంలోకి బోధించి ఈ కుల సమస్య ఈనాడు ప్రళయభీకరంగా నాట్యం చేస్తున్న ఈ సమస్యని పరిష్కారంగా ఏదైనా మనం మరి సమాజంలో చేయగలదునా అని చెప్పనే ఆశయం దానికోసం ఉపనిషత్తు సారాన్ని ప్రజలకు అందించి ఈ కుల వైషమ్యాలను అంతరింపజేసి మానవతని మన్నించేట్టుగా చేయాలడమే నా ముఖ్యోద్దేశం అందుకని ఈ కలం పట్టింది దానితోనే ఈ కలంతో సాగిస్తుంది దానితోనే ఈ జీవితాంతంలో కూడా చేసి జీవిస్తున్నానని చెప్పి మాత్రం ప్రజలకి మీకు మనవి చేస్తున్నాను బాగుందండి అడిగిన వెంటనే మా స్టూడియోకి ఇచ్చేసి కవిగా పండితుడిగా రచయితగా సినిమా రచయితగా వేదాంత పండితుడిగా మీ అనుభవాలను జ్ఞాపకాలను చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు నమస్కారం కొండవీటి వెంకట గారితో గతంలో రికార్డు చేసిన కార్యక్రమం పునః ప్రసారం ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై చేయబడింది ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది